వయసు ప్రభ బ్రాహ్మ సాగుల దివ పర్శన దేవ యుద్ధం ఇచ్చిన యేశప్రభ నీకు వందలు ప్రభ యేశ్రభ పరిశుధాత్మ దివ మాతో మీరు మాట్లాడండి వాక్యా నడిపించండి ప్రతి దయ్యాలు దురాత్మ నాటకాలు కాల్చేయండి నా దీవానికి వాక్యం సంపూర్ణ గ్రహించాలా నా దీవానికి ఇంకా ఆత్మ నిరోధం పోవాలా ప్రభాను కారించేయండి యశ్వ్రభ పరిశుధాత్మ సహాయం చేయండి ఎన్నో వాక్యం ఆ విధంలో ఉండాలా దాని ప్రభా అనుసరించి నడుస్తున్నాను సాయం చేసి ప్రభా మీరే నడిపించి పాట ధర వాక్య ధర సాయం చేసి మీరే మాకు కరెంట్ మీడుతూ పాట పాడ పాడగనా కడగనా పాదాలనే కడగనా పాదాలని కడగనా కన్నీటితో కడిగి పన్నీరు పూయన కన్నీటితో కడిగి పన్నీరు పూయన మమ్మీలు స్వామికి నా జీవనాధునికి మమ్మీలు స్వామికి నా జీవనాధునికి పాదాలనే కడగనా ఏసు పాదాలని కడగనా పాదాలని కడగనా ఏసు పాదాలని కడగనా నా పాపా బారాని మోసేందు ప్రభు నా కొరకైలలో మరణించేను నా పాపా భారాన్ని మోసేందుకు ప్రభు నా కొరకై సిలవలో మరణించేను నరులను రక్షించి ధరిచేచేను ఆ నరులా ధరిచే చెను నూతాన జీవితము నాకి చెను నూతాన జీవితము నాకి చెను పాదాలని కడగనా ఈ సుపాదాలని కడగనా పాదాలని కడగనా సుపా పాదాలని కడగనా పాపాల సుడిగాలి పాలై తిని కడకు శాపాలు సముద్రలో పడిపోతని పాపాల సుడిగాలి పాలైతిని ఇక్కడకు చాపాలు సముద్రంలో పడిపోతీని నరకాగ్ని నుండి నన్ను రక్షించేను ఆ నరకాగ్ని నుండి నన్ను రక్షించేను పరలోక సుఖ జీవము నాకి చెను పరలోక సుఖ జీవము నాకి చెను పాదాలని కడగనా ఏసు పాదాలనే కడగనా పాదాలని కడగనా ఏసు పాదాలని కడగనా కన్నీటితో కడిగి పన్నీరు పూయన కన్నీటితో కడిగి పన్నీరు పూయన మమ్మీలు స్వామికి నా జీవనాధునికి మమ్మీ స్వామికి నా జీవనాధునికి పాదాలని కడగనా యేసు పాదాలనే కడగనా పాదాలని కడగనాదాల థ్యాంక్ యూ అక్క ప్రేజలాడక్క థ్యాంక్ యూ సిస్టర్ ప్రేజలా ఈరోజు చంద్రశేఖర్ బ్రదర్ వాక్యం అందిస్తారు పరశుధర బాగు దేవా మీకు వంద నాలుగు మహోన్నతులకు మా తండ్రి మీకే సమస్త ఘనత మరియు మా ప్రభావం చెల్లించుకుని ఉన్నాం ఏ ఉదయం నుంచి తర్వాత కాచి కాపాడి ప్రభావ మీ సరైన సమయం గాడి మళ్ళీ స్థితించలాగా ప్రభావ మీ యొక్క శరకాల పాల్గొందే యోగ్యతని భాగ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించేందుకు మీకు ఎంతో వర్ణాలు ఈ సాయంత్రం సమైన ప్రభు మీ వాక్యాన్ని ధ్యానించడానికి మేము సిద్ధమవుతుండగా మీ యొక్క పరుషుతాత్మ నడిపింపు మాకు దయచేయండి వాక్యంలోని సత్యాన్ని గ్రహించలాగిన ప్రభావ ఆత్మీయ నేత్రాలను విప్పండి ఆత్మీయ చెవులను ఇవ్వండి మమ్మల్ద భద్రపరచుకోవాలా వీటిని మన చేత మమ్మల్ని జీర్ణించుకొని అవలంబించుకోవాలా మరి విశేషంగా వీటిని మేము అనేకులతో పంచుకోవాలా ఎందుకంటే ప్రభావ దీన్ని ధ్యానించేవాడు తండ్రి మార్కెట్ ఉంది కాబట్టి నేను అటువంటి ధన్యత కలిగిన ప్రజలలో మేము ఉండులానే సహాయపడమని ప్రార్థిస్తున్నాం మీ మై మార్గంగా నిలబెట్టుకోండి మమ్మల్ని అందరినీ మీ రాఖపక్షత పరచుకోమని ఏసు క్రీస్తు పరుషుధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఈరోజు అక్టోబర్ ఆరవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం బాబిలోని గిరిగోరే క్యాలెండర్ ప్రకారంగా మనము మహాబబులోను లేక మర్మమయమైన మహావేష మహాబబులోని యొక్క మహావేష అన్న అంశం గురించి కొన్ని నెలల నుంచి మనం ధ్యానిస్తున్నాము పద్దెనిమిదవ అధ్యాయంతో అది ముగిస్తుంది ఆ స్త్రీ ఎవరనేది మనం ఆల్రెడీ ఐడెంటిఫై చేసుకుందాం గుర్తించగలిగినాం మతపరమైన భక్తిహీనతలో అపవిత్రంగా జీవించి లోకాతితంగా ఆచారబద్ధంగా జీవించే క్రైస్తవ జీవితం మహాబహులోనుగా తయారైంది ముఖ్యంగా ఒక సూచన ఏంటంటే బహులోను అనేది బాబేలు అనే పదం నుంచి బయటకు వచ్చింది బాబేల్ని కట్టించిన వాడు నిమ్రోది కదా కాబట్టి ఆ యొక్క ఆత్మ కొన్ని విషయాలు మనం చూస్తాం వాటికి సంబంధించినవి ఈ మహా వేష మతపరమైన జీవితానికి సాదృశంగా ఉన్న ఈ స్త్రీ మహాబబులంతో పోల్చబడింది కాబట్టి ఏ రీతిగా ఆ స్త్రీ జీవించింది అనేది ఎన్నో చిహ్నాలు ఇంతవరకు నేను అనుకుంటా ఈ వీలైతే ఈరోజు దాన్ని క్లోజ్ చేస్తాం ఆ టాపిక్ ఎందుకంటే పద్దెనిమిదవ అధ్యాయం ముగింపు దర్శకు వచ్చేసినాం ముఖ్యంగా కొన్ని ఓల్డ్ రికార్డింగ్స్లో మనము కొన్ని డీటెయిల్ గా పోలేకపోయినాము ఎందుకంటే అంత టైం మనకి సరిపోదు ఆన్లైన్ కనీసం ఒక టూ అవర్స్ కంటిన్యూస్గా కూర్చుంటేనేమో అవకాశం ఉంది అవన్నీ డీటెయిల్గా చూడడానికి ఈ ఈ వారం చూస్తే మళ్ళీ నెక్స్ట్ వీకే మళ్ళా మనం తిరిగి చూస్తూ ఉంటాం కాబట్టి ఎంత ఎంతగా సాధ్యమైతే అంతవరకు ప్రతి చిహ్నాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నిస్తున్నాం ఎందుకంటే ఇవి మళ్ళా తిరిగి రావాలంటే ఇంకొక ట్వంటీ ఇయర్స్ వస్తాయి మనకి ఆత్మీయ స్థితులు అర్థం చేసుకుంటే ఒక జనరేషన్ అన్నట్టు కాబట్టి ఏదో ఒక రోజు మళ్ళా తిరిగి మనకి అవకాశాలు వస్తూనే ఉంటాయి మరికొన్ని ప్రభు బయలుపరిచే కొద్దీ వాటిని మనం చూస్తూ ఉంటాం ఇవన్నీ ఎట్లుంటాయంటే బైబిల్లోని ప్రవచనాలు ఆ చిన్నపిల్లలకి పజిల్స్ అని ఒక ప్యాడ్ ఇచ్చి అందులో ఈ పజిల్ ముక్కలన్నీ కూర్చోబెడితే ఒక మంచి బొమ్మను ఏదో కనిపిస్తుంది ఆ పజుల్ ముక్కలన్నీ ఒకటే సైజు ఉండవు డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి వాటన్నిటినీ జాగ్రత్తగా ఆ స్లాట్స్ వల్ల కూర్చోబెడితే కానీ ఒక బొమ్మ కనిపించదు ఆ రీతిగా అనిపిస్తారు నాకు ఈ యొక్క వాక్యాలు కూడా ఈ ప్రవచనాలు కూడా కొన్ని ఇక్కడ కొన్ని అక్కడ అట్లా ఉంటాయి అన్నట్టు ప్రవచనాలు సీరియల్గా ఉండవు అన్నట్టు రెండు గ్రంథాలు కూడా సీరియల్ చూస్తాము ధాన్య గ్రంథమే కానీ చక్కర గ్రంథమే కానీ ముఖ్యంగా పట్టణ గ్రంథమే కానీ సీరియల్గా కనిపించవు చాలా మంది సీరియల్గా ఉందనుకుంటారు కానీ కానే ముందుకు మెరకలికి ముందుకు మెరకలికి వెళ్తా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా పదిహేడు వాద్యాలను చూసినాము పదిహేడవ అధ్యాయము పదహార వర్షం వరకు చదువుకోవచ్చు కూడా అక్కడ ఏం చూస్తామంటే ఈ స్త్రీని ఒక దిక్కేమో ద్వేషిస్తూ ఉంటారు ఇంకొక దిక్కేమో దాని మీద బిజినెస్ చేసుకుంటూ ఉంటారు అది నేను పోయిన కూడా చూపించిన ద గ్రేవెన్ ఆఫ్ క్రిస్మస్ అనే రికార్డింగ్స్ లో చాలా సంవత్సరాలు ఆల్మోస్ట్ నేను అనుకుంటా టూ థౌసండ్ ఎయిట్ టూ రికార్డ్ చేశాం అవి పోతపోసిన క్రిస్మస్ విగ్రహాలు అని కాబట్టి అక్కడ ఆ కాలంలో అవన్నిటిని అంత డీటెయిల్గా మనం చూడగలిగినాము అట్లనే ఆ స్త్రీకి సంబంధించిన సూచనలు నేను మనం చూసినాము అయితే క్రిస్మస్ పండుగ వస్తేనేమో బిజినెస్ చేసుకుంటారు చర్చి మీద ఎంతోమంది నాన్ క్రిస్టియన్స్ బెనిఫిట్ పొందుతూ కానీ క్రిస్టియన్స్ అంటే ద్వేషం తెలుసు మనకి వాళ్ళలో వేసారు ఉంటుంది కేక్స్ కొన్ని లక్షలు కోట్ల కొలది ఖర్చు కేక్స్ కొంటారు చర్చెస్ ప్రపంచం అంతట ట్రీలు కానీ గిఫ్ట్స్ కానీ స్టార్స్ కానీ ఆ రోజు పాస్టర్స్ బట్టలు కొట్టారు విపరీతంగా బిజినెస్ ఆ రోజులని సో ఆ కార్డుకి వస్తేనేమో ఎక్కువ ఎక్కువ బిజినెస్ షాపింగ్ చేసేది క్రిస్మస్ టైంలోనే ఎందుకంటే ప్రపంచం జరిగే ఫెస్టివల్ ఇది కాబట్టి లాబిస్ గా ఎక్కలేని డబ్బు అంతా బయట తీసి ఖర్చు చేస్తారు కిస్తూ అట్లనే అనిల్ కూడా దాని మీద బిజినెస్ చేసుకుంటాడు అట్టు లావిష్ గా డెకరేషన్ మెటీరియల్ ఏంది చర్చికి పెయింట్స్ వేయడం ఏంది మళ్ళా ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ బాక్సింగ్ డే అని ఇంకేదైనా ఫెస్టివల్స్ ఉంటాయి క్రిస్మస్ తెల్లారి ఆ వారం అంతా సెలబ్రేషన్స్ ఉంటాయి కదా జనవరి ఫస్ట్ వరకు సో విలోకస్తులు బాగా బిజినెస్ చేసుకుంటారు చర్చి మీద అది ఫిజికల్ లేయర్ లో స్పిరిచువల్ ఇయర్లో మనకి తెలిసే సర్పంలో తేళ్ళు దోచుకుంటా ఉంటాయి చర్చల విషయం నిన్నటి సాయంత్రాన్ని నేను గాస్బుల్ అవుట్ రిచ్ గ్రూప్లో కూడా వాక్యం చెప్తున్నాను ముఖ్యమైన సూచన చివరిగా చూపిస్తుంటాడు దేవుడు పట్ల మన మతైసు వార్త ఇరవై నాలుగవ ఇవన్నీ ఎప్పుడు జరుగును అని అడుగుతుంటే ఏ స్ప్రం అంటూ పీనుగా ఎక్కడ ఎక్కడ ఉండినో గద్దలు అక్కడ పోగవును అన్నాడు వాళ్ళు వేసిన ప్రశ్నకి జవాబు డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళేమో ఇవి ఎప్పుడు జరుగుతాయంటే ప్రమేము సూచన చెప్తున్నాడు టైం చెప్తలేడు టైం అనేది ఈ లోకానికి సంబంధించింది సూచనలు ఆ లోకానికి సంబంధించినాయి మనం అర్థం చేసుకోగలం అన్నట్టు పీనుగా ఎక్కడుంటే గద్దలు అక్కడ పోగా ఉండంటే మతపరమైన జీవితము చచ్చిన పీనుగలాగా తయారైంది ఎందుకంటే అది అపవిత్రంగా జీవిస్తుందని ఇదా మనం అట్లానే ప్రకటన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయంలో ఒక ముఖ్యమైన వాక్యం ఉంటుంది అది ఎక్కడంటే రెండవ వచనం పద్దెనిమిదవ అధ్యాయం రెండవ వచనంలో మహా అధికారం వేరొక దూత పరలోకంలో దిగి వచ్చిన అతని మహిమ చేత భూమి ప్రకాశించాను కాబట్టి ఈయన యేసు ప్రభుకే సాదృశ్యం లేక యేసు ప్రభు కూడా చెప్పాలా ఎందుకంటే వేరే ఒక దూత అంటే ఇతర దూతల వంటి దూత కాదు దాని తర్వాత మహా అధికారం గలవాడు దాని తర్వాత పరలోకిని దిగివచ్చిన వాడేనా పరలోకిని దిగి వచ్చిన జీవహరం లేనే అన్నారు వాడు అతని మహిమ ఎట్లుందంట భూమిని మొత్తం ప్రకాశిస్తుందంట ఇతర దూతలకు ఎవరికి అట్లా లేకుండా మీరు చూస్తారు పాత నిబంధన పుస్తకాలే కానీ కృత నిబంధన పుస్తకాలలో కానీ అంత మహిమ నీకు ఎవరికి కనిపించదు కాబట్టి కేసు ప్రభ్వే తన స్వరంతో గొప్ప స్వరంతో ఆర్భాటించి ఇట్లా అంటున్నాడు ఏమంటున్నాడు మహాబులోను కూలిపోయాను కూలిపోయాను టూ టైమ్స్ కదా ఇది మహాబవులునికి శ్రమ శ్రమ అని కూడా మనం చూస్తాం రెండు సార్లు దాని తర్వాత కూలిపోయాను కూలిపోయిన రెండు సార్లు ఎందుకు చెప్పాలా అని మనం రికార్డింగ్స్ తీసుకుందాం అవి రెండు మొదట రెండు గుంపులు మూడో గుంపు దాంట్లో నుంచి అత్త సాక్షులే వస్తారు అన్న విషయం దాంట్లోనికి చెరగా కొలిపోయబడ్డవారు వీళ్ళు గొప్ప చిన్న సమూహం అయితే ఆ అది అని మన ప్రభే దయ్యములకు నివాస స్థలం మొదటిదిగా రెండవది ప్రతి అపవిత్ర ఉనికి పట్టు మూడవది పవిత్రమును అసహ్యమైన ప్రతి పక్షికి ఉనికిపట్టు ఆయన మూడు గుంపులు అన్నట్టు కాబట్టి మహాబాబులోనిరోజు ఎట్లుంది అంటే మతపాలన జీవితం ఎట్లుందంటే వాళ్ళన్నీ రకరకాల దయాలు అపవిత్ర ఆత్మలు పక్షులు ఉన్నాయి పక్షులు అంటేనేమో తేళ్లకు సాదృశ్యం ఎందుకంటే పడుచుకొని తినేది కాబట్టి తక్కినీ సర్పంలో సాదృశ్యం అన్నట్టు దయ్యములకు అంటే సర్పంలో సాదృశ్యం అపవిత్ర ఆత్మ సర్పములకి సాదృశ్యం పక్షి అంటే తేళ్ళకి సాదృశ్యం కాబట్టి ఈ మూడు గుంపులు దాంట్లో ఉన్నాయి కాబట్టి అది ఖచ్చితంగా నశించాల్సిందే దానికి దానికి శిక్ష రాక తప్పదు తర్వాత ఈ మతపరమైన జీవితం విభిచరకి సాదృశ్యం అని మనం చూస్తాం ముఖ్యంగా ఈ అపవిత్ర ఆత్మలు ఎట్లా ఉంటాయని అనేది నేను కొంచెం డీటెయిల్గా వెళ్ళాలనుకున్నా వాడు దుష్టుడు కూడా సమయం కొద్దిగానే ఉందని ప్రకటన గ్రంథం పనుల నదిలో మనం చూసినాం దీర్ఘకాలంలో ఒక సెవెన్ అవర్స్ రికార్డింగ్ ఉంది సే ట నో షార్ట్ టైం దాని పేరు అందులో మనం చూసినాం వాడికి కూడా లాస్ట్ చాలా చాలా కొద్దిగానే సమయం ఉంది వాడు విజృంభించి పనిచేస్తున్నాడు మనం మీరేం చేస్తున్నారు వాడికి కొద్దిగానే సమయం వాడు గుర్తుపట్టిండి మళ్ళీ మనమే గుర్తుపడతలేము కాబట్టి మనం ఎట్లా పనిచేస్తున్నాము కంఫర్టబుల్ లైఫ్ అలవాటు పడ్డామా చివరి కాలంలో వాడేం చేస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాల కాబట్టి వాడు వాణి అనుచరులని లేక వాడి క్యాప్టెన్సీని వాడి ప్రధానాలను లేపుకుంటున్నాడు వాడు మనకు తెలుసు పాత నిబడిన కాలంలో వాడు వాడి ప్రధానలను వాడుకున్నాడు ఎట్లా మొదటిదిగా మనకు తెలుసు నిబ్రాద్ నిమ్రాదు సైతానుడు అనుచరుడు నిమ్రాద్ ఏం చేసిందంటే ఆ యొక్క గోపురం కట్టించినప్పుడు ఆ నాలెడ్జ్ ఆ గోపురం కట్టే నాలెడ్జ్ అంతవరకు ఎవరికి లేదు ఈ లోకంలో అప్పటికి ఈ ఇండ్లు కట్టే డిజైన్స్ సివిల్ ఇంజనీరింగ్ ప్లాన్స్ అట్లాంటి నాలెడ్జ్ లేదు ఈ లోకంలో అది ఆ పడిపోయిన దేవులు తెల్లలో కొందరు వాడికి ఆ జ్ఞానంతో ఆ గోపురాన్ని కట్టుకుంటా పోతున్నాడు అయితే తెలివి అచ్చగా దేవదత్తలు పడిపోయిన దేవదత్తలు తెలివి ఏంటంటే వాళ్ళు ఎట్లా పడిపోయిన రాక పరలోకం నుండి వాళ్ళకి మార్గం లేదు అయితే ఈ గోపురం కట్టిస్తే ఒకవేళ గోపురం ద్వారా మనం తిరిగి అక్కడ పోవచ్చు అన్నది పాపన అన్నట్టు వాళ్ళది మనిషిని అట్లా వాడుకుంటారు దురాత్మలు ఎందుకంటే మనిషిని కొంచెం స్పెషల్గా దేవుడు క్రియేట్ చేసినట్టు మనకు తెలుసు తర్వాత ఈ సృష్టి రహస్యాలన్నీ మనుషులు దాచిపెట్టుకున్నాడు దేవుడు అని మనం ఒకసారి వాక్యం చూపిస్తాం మీకు నేను ఎవరికి తెలియవాడు రహస్యాలు కేవలం మనిషిలోనే దాచిపెట్టిండు ఆ రహస్యాలని సమస్త సృష్టిని మనలో దాచిపెట్టిండట అయితే సైతాన్లకు తెలుసు ఇది కేవలం మనిషి ద్వారానే సాధ్యం పల్లోకం బోనం అని ఎందుకంటే ప్రభువు వాళ్ళని రానియాడు కాబట్టి మనిషి ద్వారా ఒకరని ప్లాన్ చేసుకుంటారు వాళ్ళు అట్లా కట్టుకుంటా వచ్చారు ఆ కట్టావాడిని కాబట్టి ఈ రోజుకి కూడా వాడు అది నిమ్రాదు తెలివి ఏంది అంటే అది ఆత్మ ఏంటంటే ఉన్నత స్థలాలలో కట్టించుకోవడం టవర్స్ అంటే ఉన్నత స్థలాల ఉన్నట్టు వాళ్ళు కట్టించుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆకాశ సమూహంలో వాళ్ళు సంబంధాలు ఏర్పరచుకుంటున్నట్టు ఆకస సమూహంలోనిగా చీకటి శక్తులు వాటన్నిటితో సహవాసం కరిగి దేవుడికి భిన్నంగా మంత్రాలు అవన్నీ నేర్చుకోవడం అన్నట్టు మనుషులకి నేర్పించిందే ఆ పడిపోయిన దేవదూతలు మంత్రాలు ఎట్లా చేయాలని అంటే దేవుని జ్ఞానాన్ని పోగొట్టుకుంటే అది వికృతమైన జ్ఞానం అవుతుంది అన్నట్టు దేవునికి తిరుగుబాటు చేసే జ్ఞానం అన్నట్టు మంత్ర జ్ఞానం కాబట్టి మంత్రాలు ఈ యొక్క డిజైన్స్ ఉన్నతంగా గోపురాలు కట్టే ప్లాన్స్ అన్ని పడిపోయిన ఆత్మలు నిమ్రాతికి ఇచ్చినాయి అన్నట్టు నిమ్రాద్ వాటిని పూజించేవాడు నక్షత్రాలన్నీ అవన్నీ వాటి సైతానుడు ఈ కాలంలో నిమ్రాదు జ్ఞానాన్ని అంటే తిరిగి నిమ్రాజ్ని నిమ్రాద్దు ఆత్మని వాడు ఏమంటాము పునరుద్ధానం చేస్తున్నాడు వాటిని కొన్ని ఆత్మలని కొన్ని ప్రధాన ఆత్మలని వాడు తిరిగి పునరుద్ధానం చేసుకుంటున్నాడు ఎందుకంటే వాడికి టైం తక్కువ ఉంది అందుకే మనం చూస్తాం ప్రపంచమంతట బీపోత్సవం ఎక్కడ చూసిన ఎందుకంటే నిమ్రాదు ఆత్మ అటువంటిది అందరినీ జమ చేస్తున్నాడు దేవునికి వ్యతిరేకంగా నిమ్రా చేసిన పని అది దేవుని సృష్టికి వ్యతిరేకంగా వాడు గోపరం కట్టడము అందరినీ ఐక్యత చేసిండు అందుకే వాళ్ళని వీళ్ళు ఐక్యత కలిగి ఉంటే దేవునికి విరుద్ధంగా ఎట్లన్నా దేవునికి విరుద్ధంగానే వీళ్ళు సంపాదించుకుంటారని అనేసి దేవుడేం చేసిండు కిది దిగి వచ్చి వారి ఐక్యత ఎట్లా వచ్చింది ఒక భాష ధరనే భూమి అంతటా ఒకటే భాష కాబట్టి భాషలు తారుమారు చేసిండు అక్కడ అన్ని భాషలు అక్కడ తారుమారైనయి దాని తర్వాత మనం చూసినాము అపోస్ల కార్యంలో ఆ దేవుని కొరకు ఐక్యత కలిగిన వారిని తారుమారైన భాషల్లో అంటే మనుషులు మాట్లాడే భాషలు వేరే దౌదతులు మాట్లాడే భాషలు వేరే అనే విషయాన్ని చూపించింది ఒక నేను ఐక్యతని విరగొట్టడానికి వరకు తారుమారు చేసిండు ఈ అపోస్ల కానీ వచ్చేటప్పటికీ ఏకీవించలాగన ఐక్యతతో కలుపు లాగన వారికి భాషలు తారుమారు చేసిండు రకరకాల భాషలలో కాబట్టి నిమ్రోదు ఆత్మని దుష్టుడు ఈరోజు పైకి లేపుతా ఉన్నాడు దేవుని జ్ఞానాన్ని అపవిత్రపరచడం కొరకు నిమ్రోదుని నిమ్రోజు ఆత్మని వాడు పునరుద్ధ మన తిరిగి బయటికి లాక్కొస్తున్నాడు దాని తర్వాత రెండవ ప్రధాని సైతాన్ యొక్క రెండవ ఎవరంటే పరు ఫ ఆత్మని వాడు తిరిగి బయటికి లాక్కొనిస్తున్నాడు ఎందుకంటే మీరు బాగా గ్రహించండి ఫరో ఇస్రాల్పల్లిని బానిసలాగా బాగా వాడుకున్నాడు వారికి బలవంతం చేసిండు వాళ్ళని చంపించండు బాగా కొట్టించుడు కొణంతో రాతిగా వాళ్ళు దేవుని మీద విసుక్కు చెందేటట్లు తయారైనారు చివరి వారికి దేవుడు నిజంగా ఉంటే మాకు ఎందుకు కష్టం అంటారు చాలా మంది మనం ఏమంటామంటే అది ఇప్పుడు గుర్తుపడుతున్నావా కష్టాలు రాకముందు దేవుడు గుర్తుకు రాలేదా అంటాం మనం కానీ అది రెచ్చగొట్టినట్లుంటుంది అన్నట్టు కాబట్టి అటువంటి అటువంటి మాటలు మాట్లాడడం వాళ్ళని ఓర్పుతో మనం వాళ్ళని దేవుడు ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టాడు కష్టాల కాలంలో అసలు మనమే దేవుడిని విడిచిపెడతాం అందుకు మనం కష్టాల పాలవుతాము కానీ తిరిగి అనే సన్నిధికి వచ్చి పాపాలు ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు మన పాపంలో క్షణిస్తాడని సువార్త ప్రకటిస్తాం ప్రేమతో కాబట్టి రెండవ ప్రధానిని సైతనుడు లేతున్నాడు ఎవరినట్టే పరో ఆత్మని పరో ఆత్మ ఏంటంటే దేవుని ప్రజలని బానిసలుగా వారు మార్చుకోవడం వారిని బలవంతంగా చమలపాలు చేయడం చంపడము వాడు లోకరితమైన ఆ యొక్క తత్వములన్నీ తీసుకొని రావడము దేవుని బిడ్డలకి విరుద్ధంగా చట్టాలు ఏర్పరచడము దేవుని చిత్తానికి తిరు తిరుగుబాటు చేసేటట్లు మనుషుని రెచ్చగొట్టడం ఆత్మ అన్నట్టు దాని తర్వాత వచ్చే ఆత్మ నిబుక నిజర్ది మూడవ ప్రధాని ఈ నిపుక నిజర్ ఆత్మ ఏంటంటే ప్రపంచమంతటా ఒకటే విధానం ఉండాలా దేవుడికి విరుద్ధంగా అనుకో ఇదంతా అయితే ఒకటే విధానం ఏంటంటే మనుషులకి స్వేచ్ఛ వాళ్ళ ఎందుకు ఇంటర్ఫియర్ కాదు మనుషులతో వాడు ఇష్టం జీవించుకొని నువ్వుడివి వాడు అపవిత్రంగా జీవించని హోమ గా జీవించని ఏ పీపుల్ లాగా జీవించని వ్యభిచారణ జీవించండి నీకేముంది రోజు అడిగించడానికి ఇండి వెందుకు వాళ్ళకి వ్యతిరేకంగా ప్రకటిస్తున్నాం అది నిబుక నిజర్ ఆత్మ అన్నట్టు అంటే నిబుగ నగర్ ఏం చేసిండే పాపంను పవిత్రతను చట్టబద్ధంగా వాటిని ఆమోదించింది అన్నట్టు అందుకే ఈరోజు నిబుక నిజర్ ఆత్మ ఉంటే ఏమవుతుందంటే ప్రపంచాత్మకంగా అబార్షన్స్ ఎక్కువైపోతా ఉంటాయి దాని ట్రాన్స్జెండర్ అంటారు అంటే స్త్రీలు పురుషులు పురుషులు స్త్రీలుగా మారిపోవడం ఇరింతిగా చేసి క్రైస్తవత్వాన్ని మొత్తము ఒకే అనేసి నెమ్మక చేసిన ఆత్మ అన్నట్టు మూడవ ప్రధాని ఎవరంటే జజబేలు జజబేలు ఆత్మ అది ఈరోజు చర్చలో ఉందని నేను మీరు జజబేలుని ఎందుకు సహిస్తున్నారు అంటాడు దేవుడు కాబట్టి జజబేలు అనే ప్రధానిని దేవుడు ఈరోజు వాడుకుంటున్నాడు ఇది చాలా డేంజరస్ ప్రధాని అన్నింటిలోకి వెళ్ళారు శ్రమలు పోయినా పర్లేదు హతసాక్షులైనా పర్లేదు కానీ ఇది ఏంటంటే ప్రభు నుంచి బహుదూరంగా లాకపోయే ఆత్మ మోసపుచ్చు ఆత్మ దీంట్లో అపవిత్రత కామ కోరికలు లోభము విగ్రహారాధన మొత్తము చర్చలకు తీసుకొచ్చి పెట్టింది అన్నట్టు పాస్టర్స్ ని పాస్టర్స్ చర్చలు విచ్చిపెచ్చి ఎవరితో వెళ్ళిపోవడము పాస్టర్ అమ్మలు చర్చలోని మనుషులని పాస్టాన్ని విడిచిపెట్టి చర్చలోని మనుషులతో పాటు వెళ్ళిపోవడం ఎన్నో కేసులు మనం చూస్తున్నాం ఈ రోజున మన కేసులు కూడా ఈ ఆత్మ మనుషుని మోసపుచ్చే ఆత్మ దేవుని ముఖ్యంగా దేవుని సేవకులకు వ్యతిరేకమైన ఆత్మ ఏలి యొక్క ఏ రీతిగా వ్యతిరేకంగా జీవించిందో ఈ రోజు కూడా ఆ స్పిరిట్ ఆత్మ ముఖ్యంగా దేవుని ఆరాధించే ఆ కోయర్ టీంని పడుతుంది ఇది ఎప్పుడైనా కానీ పాటలు పాడేవాళ్ళని చాలా కేర్ఫుల్ ఉండాలి మనం స్టేజ్ లో మీద పాటలు వాడతప్పుడు ఒక్కరి కద్దు ఎవరో ఒకరు ఉండాలి నీతో పాటు ఒక్కరి వాడినమంటే చాలా కేర్ఫుల్ అన్నట్టు అందుకంటే నేను గతంలో ఎప్పుడో చూపించిన నీకు అలాంటి వాళ్ళందరినీ వీడు పట్టుకొని ప్రయత్నిస్తాడు ఈ అభిషేకం పొందిన వాళ్ళందరినీ టార్గెట్ చేస్తుంటాడు ఎందుకంటే నువ్వు అక్కడి పడిపోతే తిరిగి లేలేవు అన్నట్టు నీ సాక్ష్యం పోగొట్టుకుంటావు అన్నట్టు వస్తారు కాబట్టి ఈ జజబుల ఆత్మని సైతానుడు అట్లా నడిపిస్తారు అన్నట్టు ఆరవదిగా చూస్తున్నాము వాడు వాడుకున్న ఆ యొక్క ప్రధాని ఈరోజు ఆత్మరూపకంగా ఉన్నదండి హెరోగ్ ఆత్మ కాబట్టి హెరోగ్ వాడు ఏం చేసిందో మనకు తెలుసు దేవుని బిడల్ని ఎట్లా హింసించండు ముఖ్యంగా పసిపిల్లల్ని ఇంతమంది చంపించండి కదా ఎవరు కూడా చంపించండు మూషక మోష పుట్టే టైంకి అదే విధానం మనం చూస్తాము మన ప్రభు పుట్టే టైంకి అది మనం ఒక రికార్డింగ్స్ లాంటి ప్యారలల్స్ ప్రాఫిటింగ్ ప్యారలల్స్ దాని పేరు ఆ వాక్యం పేరు అంటే పాత కాలంలో ఏమేమి జరిగినాయో డిటో కృత నిబంధన కాలం నేను చూపించిన ఆ రికార్డింగ్స్ లో ప్రాఫిటింగ్ ప్యారలల్స్ అనే అంశం దీర్ఘకాలం చాలా మీద చూసి వాటన్నింటినీ పాత కాలంలో ఇష్టాల్ ఏమేమి జరిగినాయో అవన్నీ క్రైస్తవులు జరుగుతాయి అని ప్యారల్స్ చూపించడం మనం ఆ రిపాటింగ్స్ లో కాబట్టి పసిపిల్లల్ని బలి అర్పించడము తర్వాత నిరపరాధుల రక్తం సిద్ధించడము హెరో భక్తి సిగించ మన రక్తం చిందించింది కాబట్టి హెరో ఆత్మ ఈ రోజు నిరపరాధుల రక్తాన్ని చెందించే ఈ ఆత్మాలని వాడు తిరిగి బయటికి తీసుకొని వచ్చిండు మీరెవరూ చెప్పగలరా ఆరవ ఆత్మ ఆరవ ప్రధాని బయటకు తీసుకొచ్చిండు ఎవరు ఆరోవాడు కానీ మీ గొప్ప చెప్తాను ఎవరన్నా వాట్సాప్ గ్రూప్లో పెట్టండి ఆరో ప్రధాని ఎవరు క్లూ ఇస్తా మీకు ఈ ఆరో ప్రధాని ఏంటంటే మోసగాడు మోసం చేసేవాడు మనుషుల్ని మభ్య పెట్టేవాడు సత్యం నుంచి బయటికి లాపొచ్చేవాడు తర్వాత ఆత్మీయ పోరాటంలో నిన్ను పోరాడంకుండా నేను నిద్ర వచ్చేవాడు మతీలు చేసేవాడు ఈ ఆరో ప్రధాని కాబట్టి క్రైస్తవ జీవితంలో ఈ ఆరు ప్రధానులని ఎదుర్కోవడమే నీ సేవ నా సేవ కానీ చాలా కష్టం వీటిని ఎదుర్కోవడం ఎందుకంటే ఇవి ఫస్ట్ లేయర్ క్యాప్టెన్స్ అన్నట్టు అంటే డైరెక్ట్ గా సైతానికి రిపోర్ట్ చేసే ఆరు ప్రధానులు అన్నట్టు ప్రధానలు ఎదుర్కోవాలంటే నువ్వు బహు విశేషంగా ఉపవాస ప్రార్థన చేయాల్సి వస్తుంది లేకపోతే వాళ్ళు వీళ్ళు దూరిపోతారు వాటిని నువ్వు బంధించలేవు వాటిని బంధించాలంటే నువ్వు ఒక ప్రధానిలాగా ఉండాల ఎందుకంటే గతంలోసారి చూపించిన పోలియాతికి సమంగా ఉన్నవాడు తావిదు కాదు సౌలే అని ఎందుకంటే ఇస్రాల్ ప్రజలు అందరిలోకి కుజమ్ములకు ఎత్తుగా ఉన్నవాడినొక్కే ఆయన కత్తి ఆయన యుద్ధానికి వెళ్ళినప్పుడు కత్తి దాన్ని మోసేవాడు ఒకటి అవసరం వచ్చింది అంత పెద్ద కత్తి అది అట్లనే గొలియాతు దగ్గర కూడా గొలియాతి కత్తిని మోసేవాడు అప్పుడు ఉన్నాడు అంత పెద్ద కత్తిలు అన్నట్టు అది కానీ ఏం జరిగింది మనకు తెలుసు సవులు ఎందుకు సపబడిండు వర్షధాత్నం పొందుకున్న వాడు ప్రవచించిన వాడు అటువంటి రాజు ఎందుకు చెప్పబడిండు అనేది మనం చూస్తున్నాం ఎందుకంటే లస్ట్ కన్ను నేత్రాశ ద్వారా సౌలుని పడగొట్టింది నేత్రాశ ఆ అగగుని పట్టుకొచ్చిండు దాని తర్వాత బ మంచి బలిష్టంగా ఉన్న గొర్రెలను మేకలను పట్టుకొని వచ్చిండు శరీరాశ అంటే నేత్రాశ అగని పట్టుకొని రావడము జీవపు ఈ మూడు అతన్ని పడగొట్టే కాబట్టి వీటితో పోరాడాల అంటే నువ్వు కూడా ఒక ప్రధానిగా ఎదగాల ఆత్మీయ ప్రపంచంలో భూమి దర్లోకంలో నువ్వు ప్రతిరోజు అక్కడ పోయి అక్కడ కూర్చొని ప్రభుత్వాలు మాట్లాడుతున్నావంటే ఎఫ్ఎ రాష్ట్ర రెండవది మహారా వచనంలో చూసినట్లు ఆ అనుభూతి నీకు నువ్వు ప్రధానిగా అనుగ్రహం పనిగా పరిగణింపబడుతున్నావు అంటే అక్కడ అనౌన్స్మెంట్స్ చేస్తారు అక్కడ ఎలక్షన్స్ ఉంటాయి అక్కడ కూడా డివైన్ కౌన్సిల్స్ గురించి ఒకసారి వాక్యం చెప్తే నేను ఆ హాబు చనిపోవాలంటే ఎవడు అని అక్కడ మీటింగ్ పెట్టుకోరు పరలోకంలో ఒకనొక దినం దేవుడు దేవదూతలందరూ కూర్చొని సంభాషిస్తున్నారు ఎవరు పోయి ఆ హాబు ప్రేరేపిస్తారు కాబట్టి దేవదూతలందరూ రకరకాల ఐడియాస్ ఇస్తే ఆయన పట్టించుకోలే వాళ్ళ ఎందుకంటే ఒకడిని యుద్ధానికి పోయి అంటే మోసగించే ఆత్మైతే కానీ అది సాధ్యం కాదన్నట్టు వాడిని మోసగించిపెట్టి యుద్ధానికి పోయిలాగా ప్రేరేపించాల మరి ఎట్లా అంటే అప్పుడు భూమి అంతటా తిరిగి వచ్చిన వాడున్నాడు ఒకడు విష్ణుడు అపోవాది వాడి పేరు సైతాన అయితే సైతాన నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావంటే భూమి అంతటా ఇటు అటు తిరిగి వస్తున్నా అంటాడు అంటే నాకు అప్పుడు అర్థమైంది వీడు పరలోకంగా పోగలుగుతున్నాడు ఒక్కోనొక టైము డోర్స్ ఓపెన్ అయితే ఇంగ్లీష్ లో పోర్టల్స్ అంటాం మనం ఒక్కోనొకప్పుడు డోర్స్ ఓపెన్ అయితే వీడు అక్కడ పోతున్నాడు ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు ఎందుకంటే ఆ మీటింగ్ ఏంజలిక్ మీటింగ్ అన్నట్టు ఆ డోర్స్ ని మన ప్రభువు పర్మనెంట్గా క్లోజ్ చేసిండు వానికి సెలవు మీద ఎప్పుడైతే వాడిని ఓడగొట్టిండో వానికి పర్మనెంట్గా డోర్స్ క్లోజ్ చేసిండు అందుకు వేసుకొంటే వానికి కోపం అందుకు ఏసు బ్రబు పెట్టాలంటే మరీ కోపం కనీసం నాకు అప్పుడప్పుడు యాక్సెస్ ఉండే దేవందే మాట్లాడికి అది కూడా క్లోజ్ చేసి పడేసండి అనేసి మన ప్రభు మీద విశేషంగా కోపం వాడికి అందుకని వాడు ఏం చేస్తున్నాడు నేను మళ్ళా తిరిగి పైకి పోవాలంటే నిమ్రోధిని బయటికి రా తీసుకొని రావాలి ఈ నిమ్రోదు నివనిజరు జసబేలు ఫరో హెరాడు ఆరోవాడు మీరు చెప్తారు నాకు ఈ ఆరు ప్రధానులని ఎదుర్కోవాలా అంటే నువ్వు విశేషమైన సేవ పరిచే కొరకు సమర్పించుకోవాలా నేను పోయినా ఇది పాస్టర్స్ కాన్ఫరెన్స్ లో ఒక విషయం అడిగిన ఏంటంటే మిమ్మల్ని ఎవరు సేవకు పిలిచిండ్రంటే ఎవరు నోట్ తెరవాలి అయితే నేను చెప్పాలా అన్నా ఎందుకంటే వాళ్ళు చెప్పలేరు వాళ్ళు నిజంగా ఎవరైనా సేవకు పిలిస్తే చెప్పాలా కదా మనిషి పిలిచిండ దేవుడు పిలిచిండ దేవుడితో పిలిచిందా ఎవరు పిలిచిరు నిన్ను లేక నీ ఆసక్తితో ముందుకు ఈరోజు నైంటీ ఫైవ్ పర్సెంట్ సేవ వాళ్ళు సొంత ఆశతో తీర్మానించుకొని వచ్చిన వాళ్ళు నేను ఎవరైనా పిలిచిండ్రా అంటే ఎవడు నోటిదేరువాడు అంటే ఎట్లా ఉంటుంది పిలుపు అప్పుడు అప్పుడు నేను చెప్పి నా పిలుపు అంటే మంది పిలిచిన్నా అవును ఆ రోజు ఏసురావు ఉన్నాడు కూడా పిలిచిండు మళ్ళీ ఈరోజు ఏసువా లేడా కూడా ఉన్నాడు కదా ఆయన సజీవుడు కదా నీకు దర్శరీతిగా మారిడినా ఉదాహరణకి సౌలు పౌలుగా మారక ఆయన పిలిచిండు నా నిమిత్తమై సకల జనులకు సాక్షార్థంగా నిలబెట్టబోతున్నాను అని అనని అడిగితే చెప్పిండు అరీతిగా నేను సవులని సేవ కొరకు ఏర్పరుచుకున్నాను నా కొరకు అనుభవించి నామామ్ని నా సా సాక్షిగా జీవిస్తాడు అతను నేను చెప్పిండు అన్నీ అధికారు అని ప్రభు డేంజర్ ప్రభు అయినెందుకు రక్షణ నడిపిస్తావు అన్నాడు అన్నయ్య నువ్వు చేయాల్సిన పని నువ్వే చేయాలనని నువ్వు నీ ప్రాంతానికి ప్రధాని కరెక్టే తమస్కు పట్టణానికి నువ్వు ప్రధాని ఇవి ప్రార్థన జీవితంలో కి ఎవడు ప్రధాని ప్రార్థన జీవితంలో ఏబీపీఎం గ్రూపే కదా ఏబీపీఎం గ్రూప్ చేసినట్లు ప్రేయర్స్ నాకు తెలుసు కానీ ఎవడు హైదరాబాద్ ఎందుకంటే వాళ్ళ ప్రేయర్స్ అన్ని ఐశ్వర్యానికి సంబంధించిన ప్రార్థనలు నాకు అది కావాలి ఇది కావాలా అనే ప్రార్థనలు కానీ చీకటి శక్తులతో పోరాడే ప్రార్థనలు కావు ఈ చర్చ చేయదు మనుషులన్నీ దయ్యాలు వెళ్ళగొడతారు రోగుల స్వస్థ పరిస్థితులు అన్ని కరెక్ట్ అయి ఉన్నాయి కానీ ప్రధానుల లెవెల్లో పోయి కొట్లాడి వాడి ప్లాన్స్ ని తారుమారు చేసే సేవ ఎవరు చేస్తారు మనలో మన దగ్గర మన సొసైటీస్లో నువ్వు చేయాలి నీకు ఆ ప్రేరేపణ ఉంది నేను దేవుడు కాబట్టి ఈ ఈ ఆరు ప్రధానులని నువ్వు ఎదుర్కోవాలా అంటే నీ పరిచర్య నీ సేవ నీ ప్రార్థనా జీవితం ఏ లెవెల్కి ఎదిగిపోయించుకోండి కంప్లీట్ కర్మ అయిపోను అంతే అందుకే నేను సవాల్ చేస్తే కూడా పాసెస్ అయినా కనీసం ఇప్పుడన్నా అడగండి దేవుణ్ణి ప్రభు నీ రక్షణ ప్రణాళికలో నా పాత్ర ఎక్కడుంది ఒకసారి నాకు చూపించు ప్రభు ఆయన ఆయన చూపించినప్పుడు ఆయన అంటాడు నేను నీకు దయ్యంలోని వెలగొట్టే శక్తిని నీకు అధికారాన్ని ఇస్తున్నా సమస్త రోగంలోని స్వస్థపరిచే అధికారం నీకు ఇస్తున్నా అని ఆయన కళలో మాట్లాడతాడు నీతో అప్పుడే నీ సేవలో అవి జరుగుతాయి అంతవరకు జరగవు ఎట్టి జరుగు జరగవు ఎందుకంటే నువ్వు సేవకి నేను సేవకు పిలిచిండటంటే ఏదో ఒక సూచన ఉండాలా నీలో ఆయన శిలవ మరణాన్ని నువ్వు కళగా చూసిండాలా దర్శరీతిగా చూసిండాలా ఆయన సింహాసనాలన్న నువ్వు చూసిండాలా పరలోకానికి వెళ్ళి లేక ఆయన ఖచ్చితంగా స్వరము అన్న వినిండాల నాకు మూడు అనుభవాలు కాబట్టి ఏదో రూపకంగా ఆయన ఆమోద్దు నీకు అవసరం కాబట్టి నీకు అటువంటి నిదర్శన అటువంటి ఏమంటాము అష్యూరిటీ లేదు నేను గ్యారంటీగా నేను సేవకు పిలిచిన నీ అంతటా కరెక్టే మంచిదే నైంటీ ఫైవ్ పర్సెంట్ సేవ పరిచయలు ఆసక్తితో ముందుకు నాకు సేవ చేయడం ఇష్టం ఉంది అనేసి కానీ నిజంగా నేను దేవుని పిలిచినట్టు తన జీవాళు అన్నట్టు కాబట్టి దేవుడు నిన్ను సేవకు పిలిస్తే ఏమవుతుంది తెలుసా పరిశుధాత్మ అభిషేకం కలుగుతుంది ఫస్ట్ పాయింట్ దాని తర్వాత దర్శనాలు ఉంటాయి నీ జీవితంలో కళలు దర్శనాలు ఉంటాయి పర్లోకాలకు సంబంధించినవి తర్వాత పర్లోకంలో ఉన్న రకరకాల ప్రాంతాలలో పోయిన అనుభవాలు ఉంటాయి గొప్ప గొప్ప భక్తులతో సంభాషించిన అనుభవాలు ఉంటాయి వాళ్ళు ఏమేమో చెప్తుంటారు కానీ నువ్వు మేలుకున్నాక నీకు ఏం ఎందుకంటే అది ఆత్మీయమైన జీవితం కాబట్టి నీ ఆత్మకే అర్థమవుతాయి అవన్నీ అవి తగిన టైంలో సేవా పరిచయలు బయటకు వస్తాయి అన్నట్టు కాబట్టి అది ఏంది ప్రభా నేను అని ప్రశ్నించడానికి వీలు లేదు ఆ తగిన సమయంలో ఆ సేవ పరిచయలో ఆ అర్థం అప్పుడు బయటకొస్తుంది అప్పుడు నువ్వు ఇది ఎప్పుడో నేను విన్నాను కదా ఎప్పుడో చూసినాను కదా అంటే ఎక్కడ కాదు కళలోని కాబట్టి ప్రధానులతో కొట్టడం మన సేవ చాలా డేంజర్ సేవ అందరూ చేయలేరు ఎందుకంటే ప్రధాని వాడు చంపగలడు కూడా నేను అందుకే మనం ఏ ప్రాంతమైనా కానీ ప్రధానంతో మనం అంటాం నేను నిన్ను అందించక రాలేదు వాడు కూడా ఏమంటాడు తెలుసా ఇంక సమయం రాకముందే మమ్మల్ని శిక్షించిందికి వచ్చినావా అంటాడు కేసు ప్రభుత్వం అది డేంజర్ఎస్ ఆత్మలై టెరిటోరియల్ స్పిరిట్స్ అంటారు ఇంగ్లీష్ లో అంటే ప్రతి ప్రాంతానికి అధికారం అనుకరించబడ్డ ఆత్మలు కాబట్టి వాటిని చెనుక్కుంటే చాలా కష్టం మనం అక్కడ అసలు ఏం చేయలేని పరిచర్య వాడు అక్కడ ఉన్న మనుషులు మనకి వ్యతిరేకంగా అందుకే నువ్వు బహు విశేషంగా ప్రార్థన చెబుతాము గంటలు గంటల ప్రార్థనలో తర్వాత పశుతాత్మ అభిషేకంలో దేవుడితో సంభాషించినప్పుడు దేవుడికి ఇస్తాడు దర్శరీతిగా ఆమోదు నువ్వు పోయిప్పుడు ఏ ప్రధాని నేను ఇన్ని సంవత్సరాల పరిచయలో ఇన్ని సంవత్సరం దేవుణ్ణి ఉండి సేవ నిన్ను దేవుడు ఆ యొక్క సమూహాల మధ్యలో అనౌన్స్ చేయాలి ఏ రీతికైతే ఈయన నా ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆలోచించినను ఈయన మాటను వినుడి అని ఎప్పుడైతే స్వరం వినిపించిందో అక్కడే స్టార్ట్ అయింది నా సేవ పరిచర్య యేసు ప్రభు సేవ పరిచర్య తండ్రి ఆ అనౌన్స్ చేసిండు ప్రపంచానికి సృష్టికి ఈయనని నా ప్రియకుమారుడిని యేసు ప్రభు నీ పేరు అనౌన్స్ చేయాలా చేస్తే మటుకు ఫినిష్ అనేటి నువ్వు అన్ని వదిలేసుకుంటావు అన్నిటి నువ్వు ఉపేక్షించుకుంటావు తను తాను ఉపేక్షించుకుంటావు నిన్ను నువ్వే ఉపేక్షించుకుంటావు అట్లాంటి సేవ మళ్ళీ దాని కొరకు నిజంగా ఇంట్రెస్ట్ ఉందా ఎవరు కూడా చెప్పలేరు ధైర్యంగా నాకు నిజంగా ఇంట్రెస్ట్ ఉందనే కాబట్టి మనమంతా పరిచయలో కేవలము ఆసక్తితో నేను స్వరలోకానికి వెళ్ళి సరస్వతి సువార్త ప్రకటించామని చెప్పిండు కాబట్టి సువార్థికుల్లాగానే మనం ఉన్న కానీ ప్రధానతో పోరాడే ఆ ఆత్మీయ స్థితికి నువ్వు ఎదగలేదన్నట్టు అంటే నువ్వు కూడా ఒక ప్రధాన్యవి కాలేదన్నట్టు ఎప్పుడైతే నువ్వు ప్రాధాన్య స్థితికి ఎదుగుతావో నీ ఎదుట ఎటువంటి రోగాలు నిలబడలేదు భయపడతాయి అన్నట్టు కొంత అనేవాళ్ళు బ్రదర్ భయం బ్రదర్ ఎందుకు బ్రదర్ భయం నేను ఫ్రెండ్లీగానే ఉంటాను కదా ఇది ఆత్మీయ పోరాటం అన్నట్టు నీలో ఉన్న ఆత్మ అది భయం పుట్టిస్తుంది ఎందుకంటే పలాని బ్రదర్ దగ్గర పోతే నాకెక్కడ డిస్టర్బెన్స్ ఇస్తాడు వీడు నిలబొట్టని ప్రయత్నిస్తాడు వాడు అందుకు ఫోన్స్ చేయనీయాడు మాట్లాడనీయాడు అవాయిడ్ చేయని ప్రయత్నిస్తాడు అతి దురాత్మ ఎట్లుంటాయనట వాటి ప్రధానిగా ఎదుర్కోవడం అంటే నువ్వు బహు విశేషమైన త్యాగపూరితమైన జీవితంలో జీవిస్తే చేయలేవు కానీ ఈరోజు చర్చ సిస్టమ్ లో ఇవి లేవు అన్నీ పోయినాయి టూ ఇయర్స్ అయిపోయింది ఈ టూ థౌసండ్ ఇయర్స్ లో ఏం జరిగిందంటే పాటలు పాడుకోవాలా వర్షప్ చేసుకోవాలా వాక్యాలు దీర్ఘంగా చూపించుకోవాలా అంతే కానీ ఇది పోరాటము ఇది యుద్ధము యుద్ధ భూమిలో మనం ఉన్నాము ప్రతిరోజు నీ నీ నీ వ్యక్తిగత జీవితం కొరకు నువ్వు పోరాడుతున్నావు నీ పిల్లల కొరకు నీ కుటుంబీకుల కొరకు నీ భార్య కొరకు నీ భర్త కొరకు నీ బంధువుల కొరకు స్నేహితుల కొరకు ఇరు వారి కొరకు నువ్వు సైతాంతోనే వ్యతిరేకంగా కొరాడుతున్నావు అన్న సత్యం ఎప్పుడో మర్చిపోయింది చర్చ్ ఇప్పుడు తిరిగి బయటకు మన కాలంలో ఇది పోరాటం నువ్వు పోరాడకపోతే పోగొట్టుకుంటావు అందరినీ గోజన దేవుడు చూపిస్తాడు నా విషయాలు అదే జరిగింది ఫైవ్ ఇయర్స్ అంటే దగ్గర దగ్గర నేను టెన్ నాకు చూపించింది మీ బ్రదర్ చనిపోతున్నాడు అని అప్పుడు నేను రాత్రి ప్రార్థన చేసే ప్రభు ఆయన లైఫ్ కొంతకాలాన్ని ఎక్స్టెండ్ చేయ ప్రభు చేసిండు నెక్స్ట్ టైము మళ్ళా చూపించింది నాకు ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత ఎక్స్టెండ్ చేస్తే ఏమవుతుందో కూడా చెప్పాడు ఇంకా నేను ఇంకా ఆర్గ్యుమెంట్ చేయలేదు ఆర్గ్యుమెంట్ చేయ మన ప్రభుత్వం ఎట్లా అదే రీతిగా ఒక పాస్టర్ గురించి చూపించాడు అలానే పాస్టర్ని నేను తీసేసుకుంటున్నాను ఓ నేను అయితే ఎంతగా ప్రార్థన చేసుకున్నా అది పెద్ద చర్చి ప్రభు ఎంతో మంది ఉన్నారు ప్రభు ఇంకా కొంతకాలం పెట్టు ప్రభు అంటే పెడత ప్రాబ్లం ఏమవుతుందో తెలుసా నీకు వారు ఎంతో హెల్త్ ప్రాబ్లమ్స్ అనుభవించాల్సి వస్తూ ఉంటుంది హాస్పిటల్ చుట్టూ పరిగెత్తుకొస్తూ ఉంటుంది ఆయన వాళ్ళ కొరకు కుటుంబీకులు ఎంతగానో బాధపడతా ఉంటారు వారు వారి శరాలని కాపాడుకోలే నేనేం చేస్తాను అందుకే నేనేం చేస్తానంటే ఇప్పుడు స్వస్థ వాళ్ళ శరాలను స్వస్థపరచమని ప్రార్థిస్తూ ఉంటాను దేవుడు కనికరం కలిగిన దేవుడు కదా ఎన్నో తరతరాల నుంచి కనికరం కలిగిన దేవుడైనా శాశ్వతమైన కనికరం కలిగిన దేవుడు అంటే ఈయన ఒక్కడే ఏ దయం అది కఠినమైన ఆత్మలవి అది ద్వేషించే ఆత్మలే ఎందుకంటే మనిషి అంటే ఇష్టమే లేదు ఎందుకంటే వాటికంటే ఉన్నతమైన స్థానం మనకి దేవుడు అందుకు ఇష్టం లేదు వాటికి వాటి అవి ఉండే స్థానాలలో మనం ఉండబోతున్నాం మనం రాజులం అక్కడ మహారాజుల మనందరికీ రకరకాల దేశాలు అనుగ్రహించబడతాయి అక్కడ ఆత్మీయ స్థితిలో ఆల్రెడీ మనం రాజులం కానీ ప్రధానలుగా ఎదగాల ఎదుగుతూనే కానీ ఈ గుత్మలను నువ్వు ఎదిరించలేవు నువ్వు ఏ ప్రాంతం పోయినా ఏ టెరిటరీకి పోయినా ఉంటాయి కాబట్టి వాటిని ఎదుర్కోవాలంటే వాటికు ఈ పరిచర్యలో బహుత్యాగం ఉండాలా ఉపాసలు ఎక్కువ ఉండాలా మనం ఎందుకంటే నువ్వు ఎంతగా ఉపాసం ఉంటే అంతగా ఆత్మీయంగా ఎదుగుతావు నువ్వు ఎంతగా పార్టీలు చేసుకుంటా ఉంటావో శరీరం ఎదుగుతా ఉంటది ఆత్మ చల్లబడతా ఉంటది అది సీక్రెట్ నేను ఒకసారి చెప్పిన మీ ఆత్మ బలపడాలంటే ఈ శరీరాన్ని నువ్వు కించపరచుకోవాలి చిత్రవద్ద చేసుకోవాలి పరమకుమారికి తొక్కబడాలి శరీరం ఆ నియమాలు దాని నియమాలన్నీ తొక్కబడాలి లేకనే ఎప్పుడైతే శరీరాన్ని పోషించుకుంటా ఉంటావో మూడు పోట్ల నాలుగు పోట్ల మీ శరీరం బలపడతూ ఉంటుంది పరిపక్వం చెందుతూ ఉంటుంది కానీ ఆత్మ బలహీనుడిగా అయిపోతూ ఉంటుంది అంతరంగ పురుషుడు ఈ సీక్రెట్ అర్థమైన ఏం చేస్తారంటే అంతరంగ పురుషుణ్ణి బలపరుచుకోవడం కొరకు ఉపాసాలు ఉంటాడు అప్పుడు ఏం జరుగుతుందంటే నువ్వు ఎంతగా ఉపాసం ఉంటే అంతగా దేవుడితో దిగిరవడము నీతో సంభాషించడము పరలోక నుంచి నీ సమాచారాలు తీసుకొని రావడము లేదంటే నిన్నే పైలు పరిలోకానికి తీసుకొని పోవడము అక్కడ పోయి అనేకమైన విషయాలు మాట్లాడి నీరు తను పంపించడము దాని దేవుడు స్వరం వినిపించడము నీకు నువ్వు ఇన్ని సంవత్సరాలు ఉపాసండి ప్రార్థన చేసినా ఈ సంవత్సరం నీకు ప్రమోషన్ ఇస్తున్నా ఈ సంవత్సరం నీకు క్యాన్సర్ రోగాల మీద అధికారం ఇస్తున్నా హార్ట్ ప్రాబ్లమ్స్ మీద నీకు అధికారం ఇస్తున్నా డయాబెటీస్ మీద నీకు అధికారం ఇస్తున్నా అదే మరి కొంతకాలం ఉపాసాలంటే ఇంకొక ప్రమోషన్ ఆత్మీయ ఆ ప్రమోషన్లో నీకు చెప్తాడు ప్రతి ప్రధాని మీద నీకు అధికారం ఇస్తున్నాడు ప్రధానలోకి ప్రధానంగా నేను తయారు చేస్తాను ఓ దానికి నువ్వు కొన్ని సంవత్సరాలు ఉండాల్సి వస్తుంది ఉపాస ప్రాంతం చాలా మంది ఉన్న చాలు లే ఎందుకు లేదు అధికంగా నీతిగా ఉండడం అవసరం లేదు అన్నట్టు మాట్లాడతారంట ఈ రోజుల ప్రసంగీలో నీతిగా ఉండడం అవసరం అది తప్పుగా అర్థం చేసుకుంటారు మనుషులు నీతిని కనిపించుకోవడం స్వనీతి మీద ఆధారపడిన జీవితం అన్నట్లు మన దగ్గర మన దగ్గర నీతి అనేది లేదు కదా ప్రభు అక్కడ నీతిమంతుడు మనల్ని నీతిమంతులుగా చేసింది కాబట్టి ప్రభు వలన నీతిమంతులం లేకపోతే స్వనీతే కాబట్టి ప్రకటన గ్రంథము పదిహేడో అధ్యయము పదహారో ఒకటి ఏంటంటే ఈ స్త్రీ ఈ మహావేశ అందరి చేత ద్వేషింపబడిందని ఒకసారి వాక్యం పఠన గ్రంథము పదిహేడవ అధ్యాయం పదహారవ వచ్చిన మేము చూస్తాము ఆ పది కొమ్ములు గల భృగము చుచ్చితేవే వాటికి సంబంధించిన బోధలు మనం చూసినాము ఇవన్నీ రకరకాల దేశాలకి సంబంధించిన బోధలు ఇవి స్థితిలో సర్పలితాలకు సంబంధించిన బోధలు అయితే ఆ వారు ఆ వేష్యను ద్వేషించి దానిని దిగులేని దానిగాను దిగబరిగాను చేసి దాని మాంసము భక్షించి అగ్నిచేత దానిని బుద్ధిగా కాల్చివేతురు ఇక్కడ అగ్ని ఉంది బాగా అర్థం చేసుకోండి అంటే ఎప్పుడైనా కానీ అగ్ని అంటే దేవుని తీర్పుకు సంబంధించింది తర్వాత పాజిటివ్గా ఆలోచిస్తే దేవుని అగ్ని దహించే అగ్ని ఎటువంటిది అంటే అపవిత్రత నుంచి మనల్ని శుద్ధీకరించండి వెండిని బంగారాన్ని ఎట్లాది శుద్ధీకరిస్తుందో అట్లా మన జీవితంలో శుద్ధీకరించేది కూడా అగ్నిని ఎట్లుంటాయి అగ్ని శ్రమలు అంటాం మనం అగ్ని వంటి శోధనలు కష్టాలు వాటన్నిటి గుండా మనము శుద్ధం సుసువర్ణంగా తయారవుతాం అన్నట్టు శుద్ధీకరించబడ్డ మన బంగారు లాగా నరుస్తామన్నట్టు వెండిలాగా వెలుగుతాం అన్నట్టు కాబట్టి ఇక్కడ మటుకు అగ్ని అంటే తీర్పుకు సంబంధించింది ఎందుకంటే ప్రతిదీ అగ్ని చేయడనే కాబట్టి ఈమెలో నిజంగా పరిశుద్ధమైన జీవితం ఉంటే ఈ అగ్ని ఆమెని కానీ అది సంపూర్ణంగా చెడిపై పాపపూరితమైన జీవితంలో కాబట్టి అది పొత్తిగా కాల్చివేయబడుతుంది అంటే మతపరమైన జీవితము సంపూర్ణంగా కాల్చివేయబడుతుంది అన్నట్టు ఆయన తీరు పట్లుంటుంది అన్నట్టు కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించిన కొన్ని చూపించే ఈ వాక్యాన్ని క్లోజ్ చేస్తా మొదటిదిగా చూడండి లూకాసు వార్త అధ్యాయంలో మనం చూస్తాము ఈ యొక్క ద్వేషానికి సంబంధించిన విషయం ఎవరైనా చూడండి లూకాసు వార్త అధ్యాయము లూకాసు వార్త అధ్యాయము 12-17 వర్షంలో పన్నెండు నుంచి పదిహేడు చూడండి ఇవన్నీ జరగక వారు మిమ్మను బలాత్కారంగా పట్టి నా నామం నిమిత్తము మిమ్మను రాజల యుద్ధకును అధిపతుల యుద్ధకును తీసుకొని సమాజ సమాజం అందిరంలకును చెరసళ్లకును అప్పగించి హింసిరు ఇది సాక్షార్థమై మీకు సంభవించరు కాబట్టి ఇది తప్పక జరుగుతుంది అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తాడు తర్వాత చూడండి కొంచెం కిందికి పోతే ఏమండి కాబట్టి మేమేమీ సమాధానం చెప్తుమా అని ముందుగా చింతింపకూడదుమని మీ మనసులో నిశ్చయించుకోండి మీ విరోధులందరూ అంటే నేను ద్వేషించేవాళ్ళు ఇస్త్రీని ఎదురు ద్వేషిస్తారో బాగా అర్థం చేసుకోండి మీ విరోధులందరూ ఎదురాటకును కాదనటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించను పదార వచ్చాడు తల్లిదండ్రుల చేతను సహోదరుల చేతను బంధువుల చేతను స్నేహితుల చేతను మీరు అప్పగింపబడదురు ఎవరు అప్పగిస్తారు తల్లిదండ్రులు సహోదరులు బంధువులు స్నేహితులు అందుకే ఆయనడు వీళ్ళెవరిని నమ్మకో తనేషన్ ఎవరి నమ్మొద్దంటాడు మీ స్నేహితుని కూడా నమ్మొద్దంటాడు ఎందుకంటే వీళ్ళని వాడు వాడుకుంటున్నాడు కృష్ణుడు సైతానుడు కాబట్టి సరే ఒకవేళ వీళ్ళు కూడా సంపూర్ణంగా రక్షణల అనుభవంలో ఉండి సత్యాన్ని గ్రహించిన వారైతే ఏకీభవిస్తారు కానీ వీళ్ళు ఎందుకు మనల్ని అప్పగిస్తారంటే మనం తప్పు చేస్తున్నాం అనుకుంటారు మన బోధ తప్ప అనుకుంటారు అన్నట్టు వారు మీలో కొందరిని చంపించరు నామం నిమిత్తం మీరు మనుషుల చేత ద్వేషింపబడుదురు ఇది పాయింట్ నా నామం నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు కొందరే ఈ లోకంలో ఎవ్వడుని మెచ్చుకోడు ఎవరు కూడా మెచ్చుకో నేను చెప్తున్నా ఎందుకంటే ఇది నెరవేరదు లేకపోతే ఆయన ప్రవచనం ఇది మన ప్రభు ప్రవచనం ఇది నా నామం నిమిత్తం ఎప్పుడైతే నువ్వు ఏసేసే నామం తీసుకుంటావో మనుషులు అందరి చేత నువ్వు దోషింపబడతావు అందరంటే అందులో పిస్సెస్ కదా అందరి చేత ఎందుకంటే వాడికి తెలుసు మనం చెప్పేది సత్యం కానీ వాడు ఎందుచిస్తారంటే వాడి జీవితము పాపపూరితమైన జీవితము అందులో నుంచి వాడు బయట రాలేడు మోసగించేవాడు మోసంతో డబ్బు సంపాదించుకుంటేవాడు ఎట్లా బయటకు వస్తాడు చర్చి ఏషియా గ్రంథంలో ప్రవచన దీనికి సంబంధించిన ప్రవచనం చూడండి ఏషియా గ్రంథము పంతొమ్మిదో అధ్యాయం ఏషియా అంటే ప్రధానులలో ప్రవ ప్రవక్తలలో ప్రధాని అంటాం ఏషియాని ప్రింట్స్ ఆఫ్ ప్రాఫిట్స్ అంటాం ఆయన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయం రెండో వర్షంలో నేను ఐగుప్తుల ఐగుప్తుల మీదికి ఐగుప్తీలను రేపేదను ఆశ్చర్యం కదా ఐగుప్తుల మీదికి ఐగుప్తులను రేపడమైంది అంటే క్రైస్తవ జీతం మీద ఐగుప్తులా ఉంది అన్నట్టు ఒకటి ఒకటి ఆత్మీయమైంది ఒకటి రెండో చూడండి సహోదరుల మీదికి సహోదరులు అంటే ఒకడు ఆత్మీయమైనడు ఒకటి శారీరకమైన వాడు తర్వాత పొరుగు వారి మీదికి పొరుగువారు నా పొరుగువాడు ఎవరిని అడుగుతున్నాడు యథపడొచ్చి ధనికుడు ఎవరి ధనికుడు ఆత్మీయ పొరుగువాడకుడు శారీరకమైన పొరుగువాడకుడు వారందరూ లేచేదరు పట్టణంతో పట్టణము ఒక పట్టణము పరిశుద్ధమైనది ఒక పట్టణము పరిశుద్ధం కానిది లేక ప్రకృతి సజ్జమైనది యుద్ధం చేయును తర్వాత రాజ్యముతో రాజ్యము యుద్ధము చేయని ఇప్పుడు జరుగుతుంది కదా ప్రపంచమంతట కాబట్టి ఇక్కడ ఒకరినొకరు అప్పగించుకోవడం ఒకరినొకరు ద్వేషించుకోవడం పట్నం పట్నం ద్వేషించుకుంటున్నాయి సహోదరులు సహోదరు ద్వేషించుకుంటున్నారు పొరుగు ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు ఐగుప్తీలు ఇంకొక ఐగుప్తీలు దేశి ద్వేషించుకుంటున్నారు అతపరమైన జీవితం ఐగుప్త చూపించిన పల్లెని తర్వాత స్టాండర్డ్ వాక్యం మనం ఎప్పుడు చూస్తూ ఉంటాము పాత రికార్డింగ్స్ లో వ్యూహాను రాసిన పత్రిక సువార్త యోహాను సువార్త పదహార అధ్యాయం వ్యూహాను సువార్త పదహారో అధ్యాయం రెండవ సంబంధండి ఈ ఈ ఈ యొక్క మహావేషాన్ని ఏడు వరకు ఈ ద్వేషం ఈలోకే మొదటి మీరు అభ్యంతర పడకుండవలని ఈ మాటల మీద చెప్తున్నారు వారు మిమ్మల్ని సమాజ మందిరంలో నుండి వెలివే ఎదురు చంపు ప్రతి తాను దేవునికి సేవ చేసినాడని అనుకున్న కాలం వచ్చి చున్నది చూడండి చంపువాడు మిమ్మల్ని చంపు ప్రతి తాను దేవుని సేవ చేస్తా అనుకుంటున్నాడు ఈరోజు చేసుకుంటారా ముస్లిం టెర్రిస్టులు వారు దేవుని సేవ చేసిన అనుకుంటున్నారు ఇస్తాలో క్రహిస్త చంపడంలో కానీ అది ఫిజికల్ లేయర్ లో ప్రకృతి సహజంగా కానీ ఆత్మీయ లేయర్ లో చర్చి లోపల జరుగుతుంది అంత ద్వేషం ఎంతమంది చంపుకుంటారు ఒకరిని ఒకరు మనకు తెలుసు నిజంగా పుడుచుకొని చంపుకునేది కాదు గన్ షూట్ చేసి చంపుది కాదు నీ సహోదరిని ద్వేషిస్తే నువ్వు అతన్ని హత్య చేసిన వాడు అంటాడు నరహత్య కాబట్టి ఈరోజు క్రైస్తవ జీవితంలో నరహంతకుల జీవితంగా మారింది ఎందుకంటే ఒకరిని ఒకరు ద్వేషించుకోవడం పగలు కొట్లాటల వరకు నిజంగా కొట్లాడుకుంటున్నారు ఫిజికల్ గా చర్చస్ ఎల్డర్స్ అప్పుడు మంచిగా ప్రార్థన చేసి గంటలు గంటలు ఉపాసం ప్రార్థన చేసిన వాళ్ళు ఈరోజు సంపూర్ణంగా శారీరకంగా పరిపక్వం చెందరు ఆత్మలో పుట్టి శరీరంలో పరవక్వం చెందుతున్నారు గణితి సంఘం ఈరోజు ఉంది మన మధ్యలో అవినీతంగా తయారైతున్నారు ఎవరో భ్రమపరచని విధంగా ఎవరో మోసగించండి ఎవరు మోసగిస్తారు తీస్తుడు తప్ప వాడు మోసగించడం వల్ల వీళ్ళందరూ తయారైపోయారని చెప్తున్నాడు కాబట్టి ఈరోజు చర్చ చూడండి ఒకసారి యోహాను యోహాను పత్రిక చూద్దాం యూహాను మొదటి పత్రిక యోహాను మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదో వర్షం చూడండి తన తన సహోదరిని ప్రేమించు వెలుగులో ఉన్నవాడు అతని ఎందుకు అభ్యంతర కారణం ఏది లేదు ఇది మనం ప్రాక్టీస్ చేస్తాం టీవీ ఫిల్మ్ పదుపునికొచ్చినప్పటికీ తన సహోదరిని ద్వేషించి వాడు చీకట్లో ఉండి చీకట్లో నడుచుతున్నాడు చీకటి అతని కనులకు రుడ్డితనము కలిగజేసిన కనుక తను ఎక్కడికి పోచున్నాడో అతనికి తెలియద్దు అని మనకి తెలుసు మనం ఇక్కడ పోతున్నామే మన మన ఉనికి పట్టు సేవలు పరిశుద్ధపడతాం దాని మీద ఎక్కదగిన వాడు ఎవడు కాబట్టి ఈరోజు చర్చిని ఎట్లా చర్చిలోనే ఎట్లా ద్వేషం ఉంది అన్న విషయము మనం చూస్తున్నాం ఈ ద్వేషం ఏ వరకు పోతుంది చూడండి మూడవ అధ్యాయం అదే పత్రిక మూడవ అధ్యాయాలు చూడండి వ్యవహారం రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదిహేనవ వచనాలు చూడండి ఏమనం ఇంకా తన సహోదరిని దానికి చూడండి మనము సహో పర్ణాలు వచ్చిన మనము సహోదరులను ప్రేమించున్నాము కనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదము ఆశ్చర్యం కదా ప్రేమ అనేది జీవంలోకి లాగడం అంటాం మనుషులంటే అంటే నువ్వు ఒక వ్యక్తి పట్ల ప్రేమను వ్యక్తపరచడం అనుకో ప్రేమ అంటే పంచుకోవడం కదా విలువ గల అంటే ప్రేమ అంటే త్యాగపూరితమైంది ఆయన ఎట్లా ప్రేమించే మరణం అవినతగా అట్లనే ఈ రోజులలో నువ్వు ఎట్లా ప్రేమిస్తావు తన పొరుగు వాడిని ప్రేమించడం అంటే ఏంటంటే వాడిని అక్కలు తీర్చడం వాడు బాని వాడి వాడు బాధలో ఉంటే వాడిని ఆదుకోవడం వాడికి ఆహారం లేకుండా ఆహారం పెట్టడం వాళ్ళకి బట్టలు లేకుండా బట్టలు ఇవ్వడం ఇది ప్రేమ అన్నట్టు కాబట్టి ఎప్పుడైతే నువ్వు అట్లా ప్రేమిస్తావో మరణంలో ఉన్న వాడిని నువ్వు జీవంలోనికి లాక్కొని అది సీక్రెట్ అన్నట్టు ప్రేమ ప్రేమ సీక్రెట్ ఏంటంటే ఎవరికైతే అన్నం లేదు రోడ్డు మీద పిచ్చపడేటప్పుడు పాపం వాడు తినక తినగా రోగాలు వచ్చి కదా నువ్వు పోయి వాళ్ళు ఆదుకుంటున్నావు అంటే వాడిని మరణం నుంచి లాగినట్లే కదా ప్రకృతి సహజంగా చేస్తుంటాడు అదే రీతిగా ఆత్మీయ కూడా అంతే సేవకులలో ఈ ప్రేమ ఉంటే ఏమవుతుందంటే వాడు మరణంలో నుండి ఒకరి బరి లాగినట్టు అన్నట్టు ప్రేమ లేని గాడు అని ఉంది చూడండి పదక పద్ పద్నాలుగు వచ్చిన పదక తన సహోదరుని వాడు నరహంతకుడు ఎప్పటికి వీడి కోరు పరిలో కాకి చూడండి ఏ నరహంతకుని అందులో నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుతారుండదు నరహంతకుడు నిత్య జీవం ఉండదంటే ప్రతి నరహంతకుడు నరకానికి పోక తప్పదు ఈ వాక్యం ప్రకారంగా గ్యారంటీ అన్నట్టు అదే అధ్యాయం చూడండి మనకి కొంచెం డిఫికల్ట్ అర్థం తీసుకోవాలి నాలుగవ అధ్యాయం అదే పత్రిక వ్యవహారం రాష్ట్రం పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై వచనంలో చూడండి ఎవడైనాను నేను దేవుని ప్రేమించుతున్నానని చెప్పి తన సహోదరిని ద్వేషించడలా అతడు అబద్ధికుడు అంటే చర్చి ఫుల్ అబద్ధికులతో నిండిపోయింది ప్రతి ఒక్కరు అబద్ధికులతో తయారన్నారు చర్చిలో ఎందుకంటే వాళ్ళు దేవుని నిజంగా ప్రేమిస్తారైతే మనుషులు ప్రేమిస్తారు మనుషులు ద్వేషిస్తారంటే దేవుని ప్రేమిస్తారన్నట్టు ఎందువల్ల నేను పొరుగుడు ప్రేమించాలని చెప్పిన దేవుడు అయిన తన సహోదరిని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ఎట్లా ప్రేమింపగలడు ప్రేమింపలేడు దేవుని ప్రేమించుకోడు తన సహోదరిని కూడా ప్రేమింపాలడు అని ఆజ్ఞను మనం ఆయన వలన పొందిన్నాము కాబట్టి మనకు తెలుసు ప్రేమ అనేది ఎటువంటిదండి మీతో చెప్పుకునేది కాదు ఈ ప్రేమ నేను ఏ స్మం ప్రేమిస్తున్నా చెప్పుకునేది ప్రార్థన ఎట్లా చేస్తే నేను యథార్థంగా ఆసక్తితో మిమ్మల్ని ప్రేమించాలా ఎక్కర్లేని ఆశ నాలో మండుతా ఉండాలప్పుడంటే అటువంటి ప్రేమ నాకు ఉండాలప్పుడు అవ్వ అని ప్రార్థిస్తాను నేను లేకపోతే ఏమవుతుంటే నిర్లక్ష్యం అయిపోతుంది చిలకనైపోతుందని మన జీవితం అది కాదన్నట్టు మరిచి ఇంకొంచెం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ వాక్యాన్ని క్లోజ్ చేస్తున్నా ఈ యొక్క మర్మమైన మహావేశ మతపరమైన జీవితానికి సాదృశము ఇది ఎక్కడుంది అంటే మొత్తం ప్రపంచానికి సంబంధించిన రేషన్ చూపించిన గతంలో పదిహేడవ అధ్యాయంలో చూడండి ఒకసారి మళ్ళా పదిహేడవ అధ్యాయము పట్టణ గ్రంథము పదిహేడవ అధ్యాయము చూడండి పట్టణ గ్రంథము పదిహేడవ అధ్యాయము పదిహేనవ మరియు ఆ దూత నాతో ఇలాగ చెప్పాను ఆ వేష చోట నీవు చూచిన కదా ఏదో చూడండి ఆ చూచిన జలములు ప్రజలను జన జనములను ఆయా భాషను మాట్లాడే వారందరినీ సూచించాను ఆశ్చర్యం ఏంటంటే మీరు ఎప్పుడైనా జాగ్రత్తగా చదవడం వల్ల ఈ ఈ జలముల మీద కూర్చింది ఏమి ఎట్లా కూర్చుంటే ఇలా నీళ్ళ కూర్చోగలరా తిరిగి మృగం మీద కూర్చింది ఏమి ఒక దిక్కు జలముగా కూర్చింది ఇంకో దిక్కు మృగం మీద కూర్చింది అని చూపేశారు రికార్డింగ్స్ లో అంటే దానికి అర్థం ఏంది ఈ జలములు ఎవరు అంటే ప్రజలు ప్రజలు మృగములుగా తయారయ్యారు మొత్తం ఆ మృగం మీద ఏమి కూర్చొంది అంటే ఆమె కూడా మృగంగా మారింది అన్ని ఒకటే కనెక్ట్స్ అన్నట్టు అన్ని అంటుకొని ఒకటి కాబట్టి ఎవరు వెళ్ళు మొదటిది ప్రజలు రెండవది జనసమూహములు మూడవది జనములు నాలుగవది ఆయా భాషలు మాట్లాడేవారు అంత జనులే కదా అందరు మనుషులే కదా నాలుగు రకాల మనుషులు ఇక్కడ ప్రజలు జన జనములు ఆయా భాషలు మాట్లాడేవారు అందరూ మనుషులే వీళ్ళు కానీ నాలుగు రకాల మనుషులు వీళ్ళు వీళ్ళ మీద కూర్చుంది అంటే మొత్తం ప్రపంచం ఆ పబ్బులు లాగా తయారైంది చర్చ సిస్టమ్ అనే విషయాన్ని మాట్లాడుతుంది దేవుడు ఎందుకంటే ఈ అధ్యాయం అంతా దేవుని బిడ్డల కొరకు రాయబడింది క్రైస్తవుల కొరకు రాయబడింది పుస్తకం ప్రజ్ఞాన అంతా క్రైస్తవులకు సంబంధించింది వేరే వాళ్ళకి సంబంధించింది కానే కాదు ఇప్పుడు క్లుప్తంగా నేను ఈ యొక్క పదిహేనో అధ్యాయాన్ని మనం చూసుకొని ముగించుకుందాం ఈరోజు పద్దెనిమిది అధ్యాయం చూడండి మీరు ఎవరన్నా ప్రటం పద్దెనిమిది పద్దెనిమిది అధ్యాయం నేను అవన్నీ సూచనలు మీకు చూపిస్తూ ఉంటాను మీరు వాటిని గుర్తించండి దగ్గర దగ్గర ఎన్ని ఉన్నాయంటే నలభై యొక్క సూచనలు ఉన్నాయి ఇందులో ఈ స్త్రీకి సంబంధించినవి వాటిని లిస్ట్ చేసుకుంటా పోతాను రికార్డింగ్స్ ఉంటాయి కాబట్టి మీరు తర్వాత వినుకుంటే వాటి రాసుకోవచ్చు అప్పుడు మీకు మరి దీర్ఘంగా అర్థం అవుతుంది పద్దెనిమిది అధ్యయంలో మొదటిదిగా మొత్తం నలభై ఒకటి చిహ్నాలు స్టెప్ బై స్టెప్ వన్ బై వన్ మనం చూస్తూ ఉంటాము మొదటిదిగా దేవుదత ప్రకటించడం మహాబులోను పడిపోయాను పడిపోయాను కూలేను కూలేను మొదటిది రెండవది ఈమె ఎవరు అంటే మహావేశ్య రెండవ పాయింట్ మూడవది ఇందాక చూసినాము అది దయ్యములకు నివాస స్థలం నాలుగవది అది ప్రతి అపవిత్ర ఆత్మకు ఉనికి పట్టు ఐదవది ప్రతి అపవిత్రమైన అసహ్యమును అపవిత్రమైన పక్షులకి వినిపట్టు ఉనికిపట్టు ఆరవది ఈ స్త్రీ ప్రపంచంలో ప్రతి దేశాన్ని సమస్త ప్రజలను సమస్త జనములను మహోద్రేగంతో కూడిన దాన్ని వ్యభిచార మధ్యం త్రాగింప త్రాగించింది వ్యభిచార మధ్యంను త్రాగించింది తర్వాత ఏడవది పూరాజులు ఆమెతో వ్యభిచరించింది అంటే బిజినెస్ చేసుకున్నారు ఆమె మీద సంపాదించుకున్నారు ఆమె మాటకు విసి విసిరి పాడేసి ఎనిమిదవది వర్తకులు బిజినెస్ చేసేవాళ్ళు బహుగా ధనికులైన ఆమెతో పాటు బిజినెస్ చేసిన వాళ్ళందరూ అంటే దాని మీద బాగా డబ్బులు సంపాదించుకున్నారంట చర్చెస్ మీద తర్వాత తొమ్మిది తొమ్మిదవ సూచన లక్ష వేల మంది ఆమెల నుంచి బయటకు వచ్చారు లక్ష వేల మంది ఆమెల నుంచి బయటకు వచ్చిన వాళ్ళన్నట్టు నాలుగవ వర్షంలో మనం చూస్తాము దాని తెగుళ్లలో మీరు దాని పాపంలో పాలివారు కాకున్నట్లును దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తివ్వకున్నట్లును దానిని విడిచి రండి ఎవరు వస్తారంటే ఓన్లీ లక్ష నలభై మంది తప్ప గొప్ప జనసమూహం రారు గొప్ప జనసమహం ఎప్పుడు వస్తారు చివరికి హతసాక్షులై వస్తారు పదవది తన క్రియలకు తగిన ప్రతిఫలము తీర్పు రూపకంలో పొందడం అది తీర్మానించబడింది చూడండి ఒకసారి పదవ సూచన ఆరో వచనంలో అది ఇచ్చే ఇచ్చిన ప్రకారము దానికి ఇయ్యి దాని క్రియలు చెప్పిన దానికి రెట్టింపు చేయడి కాబట్టి దానికి ఏ ఉండబోతుంది దాని ప్రతిఫలం పదకొండులో రెండు అంతలో దానికి ప్రతిఫలం ఉంటుంది పన్నెండవ వచనం పన్నెండవ సూచన అది తనని తాను బహుగా హెచ్చించుకున్నది ఏడవష్టం అది నేను రాణిగా కూర్ కూర్చుడు దానిని అంటే ఒక వేష నేను రాణి అనుకుంటుంది తర్వాత నేను విధరాలను ఎప్పటికీ కాననుకుంటుంది ఎందుకంటే తనకి భర్త ఉండడు కాబట్టి వేషకి కాబట్టి నేను ఎప్పటికి విధరాలను కాననుకుంటుందట ఆ స్త్రీలు కాబట్టి నేను ఎప్పటికీ అంటే తన దాన్ని మహిమ పరచుకుంటుంది అన్నట్టు పాడంబరంగా జీవించడం పదమూడవది నాలుగవది దానికి ఆ యొక్క మహాబబులోకి బహు భయంకరమైన శ్రమ తీరుకుండబోతుంది అని తర్వాత పదిహేనవది నేను రాణిని అని అనుకుంటుంది తన అభితంలో పదిహేనది నేను ఎప్పటికీ విధానాలను కాలనుకుంటుంది తర్వాత నాకెప్పటికీ దుఃఖం ఉండదు అనుకుంటుంది పద్దెనిమిదికి వచ్చేటప్పటికీ ఒక్క రోజు దానికి తెగుళ్ళు పడుతున్నాయి ఒకటే రోజు అమాంతంగా మరణము ధ దాని తర్వాత కరువు దానికి రాబోతుంది ఒక్క రోజులోనే అంటే ఎవరు గుర్తురిగిన సమయంలో జలపల్లం వచ్చి వారు ఎట్లా కొనిపోయానో అట్లా అన్నట్టు వారి మీదకి ఒక్క రోజులోనే అన్ని తెగులు పడడము మరణం రావడము వేదనలు కావడము దాని తర్వాత తుక్కలం మిగిలిపోవడము కరువుతో సావడం పంతొమ్మిదవ వచనం పంతొమ్మిదవ సూచన అది ఇరవైవది దేవుడు దానికి తీర్పు తీర్చడం ఇరవై ఒకటి భూరాజులు దాంతో విభచరించిన వారు దాని ఎందు ఎంతగానో లాభాలు సంపాదించుకున్నవారు అది కాలిపోయి దాన్ని పొగ ఆకాశం ఉండడం చూడడం ఇరవై రెండవ సూచన భూరాజులు దాన్ని అది పడుతున్న శ్రమను చూసి బుక్గా బాధపడడం ఎందుకంటే ఇక బిజినెస్ పోతుంది వారికి ఇక మీదట ఒకప్పుడేమో బిజినెస్ తీసుకున్నారు ఇప్పుడేమో సెంటిమెంట్స్ అన్ని ద్వేషం రెచ్చుకున్నారు చంపిస్తున్నారు ఫర్స్లన్నీ క్లోజ్ అయినాక ఏం చేస్తారు బిజినెస్ చేసుకుంటారు ఇరవై మూడులో దుఃఖపడతారంటే ఏడుస్తారంట అరే ఎట్లా పోగొట్టుకోండి మీ సిస్టమ్ ఇరవై నాలుగు వర్షంలో వర్తకులు మీద ఎన్నడనో దాని దగ్గర నుంచి ఎందుకు కొనుకోండి అది చచ్చిపోయినాక ఇరవై ఐదవ వశ్రంలో ఇక మీదటనో మహాబవులు నుంచి వారు బంగారం వెండి విలువల వస్తు విలువగల రాళ్లను ఆ యొక్క రకరకాల విలువగల వస్తువులని వాళ్ళు ఇంకా తీసుకొరుకొని కోరండట్టు ఎందుకంటే అంద వాళ్ళు కాబట్టి ఇరవై ఆరు సూచన దాని ఫలితాన్ని దాని ఫలాన్ని పోగొట్టుకుంది తన ఆత్మను అపితరపరచుకుంది ఈ లోకపు వ్యామోహాల చేత ఇరవై అది శాశ్వతంగా దాని యొక్క వైభవాన్ని పోగొట్టుకుంది ఇరవై అది ఈ లోకపు వర్తకులను బహుధనికులుగా చేసింది ఇరవై తొమ్మిది ఈ వర్తకులు దాని గురించి ఎంతగానో బాధపడుతున్నట్లు దాని వేదన దానికి జరిగిన వేదనని జ్ఞాపం చేసుకుంటున్నారు ముప్పైవ సూచన ఒక గంటలో వాళ్ళు గుర్తుపట్టినరు ఈ యొక్క వర్తకులు ఒక గంటలోనే అంత జరిగిపోయిందే అడ్రస్ లేకుండా వెళ్ళిపోయింది చర్చ సిస్టమ్ అని అనుకుంటున్నారు ముప్పై ఒకటో వచనంలో ఓడలోని వాళ్ళందరూ దాని యొక్క వర్తకంలో అభివృద్ధి పొందిన దాని గురించి బాధపడుతున్నారు ఈ ముప్పై ఒకటో ముప్పై రెండవ వచనం ముప్పై రెండవ వారందరూ దాన్ని చూసి దాని పొగ పైకి వెళ్ళడం చూసి దాని గురించి బహు వేదన మహా పట్టణమా ఏమైపోయింది నీకు అనేసి ముప్పై మూడవ సూచన అందరూ దాని గురించి దుఃఖపడుతున్నారు పోయింది మొత్తం బిజినెస్ పోయింది మా కని దాని మీద ముప్పై అరవ నాలు ముప్పై నాలుగవ సూచన ఒక గంటలోనే అది మొత్తం మనుషులు లేని ప్రాంతంలాగా తయారైపోయింది పాత నిబంధన కాలంలో కూడా అంతే మహాబులను మనుషులు లేని ప్రాంతం లాగా తయారైపోయినాయి సుధమ్మ కుమర అంతే కదా మనుషులు జీవించలేని స్థానంలో మాయత్ అట్లనే మహాబబులోని మనుషులు ఉన్నారు ఎందుకు అందరు మరణించిన డిఫరెంట్ చర్చ ముప్పై యాదవ సూచన పర్లోకపు అసలు దాని బట్టిన దుస్థితిని బట్టి ఆనందిస్తున్నారు అంటే అపోస్తలు మరియు ప్రవక్తలు దాన్ని బట్టిన దుస్థితిని ఆనందిస్తున్నారు ఎందుకంటే మీకు తెలిసి మహాబబులో మూడు మూడు కన్సెప్ట్స్ మూడు కన్స్ట్రక్ట్స్ ఉంటాయి ఒకటేమో సర్పములు రెండవది తేండు మూడవది గొప్ప జన సమూహం ఒకసారి గొప్ప జన సమూహం అందరూ బయటకు వచ్చేసినాక ఆ మహాబవులు బయటకు వచ్చినట్టు అందరూ చనిపోతారు హస్తసాక్షులే దాని తర్వాత దేవుడు సర్పంలో తేడాన్ని శాశ్వతంగా తెగవేమని చంపుతాడు అప్పుడు ఈ అపోసరులు ప్రవక్తలు దాని ఆ స్థితిని చూసి సంతోషిస్తున్నారంట ఆ లోకంలో ముప్పై ఆరో వచ్చిన ముప్పై దేవుడే తీర్పు తీరుస్తున్నాడు దీనికి అనేది అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది ముప్పై ఏడవది అది అది శ్రమ గుండా పోయి పూర్తిగా నాశనమైనంత వరకు దాన్ని శిక్షించినట్లు మనం చూస్తాం ముప్పై ఇక మీద టెన్నడను ఆ మహాబగులో వీణలు వాయించేవారు పాటలు పాడేవారు రకరకాల వాయిద్యాలు వాయించేవారు ఉండరంట తర్వాత ముఖ్యంగా పెళ్లి కుమారుని స్వామి విడిపేదంట అక్కడ చూడండి దాంతాన్ని మనం క్లోజ్ చేసుకోవచ్చు ఈరోజుకి ఎవరైనా చూస్తున్నారా ఎక్కడుందని ఇరవై రెండవ అష్టంలో నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రబులయుడరి కానీ జనములన్నీ నీ మాయా మంత్రముల చేత ఇప్పుడు మీకు అర్థం మంత్రములు ఉన్నాయి చర్చ సిస్టంలో మాయా మంత్రములు ఉన్నాయి దాంతో మోసపోయినట్ అంట కావున వైణికులు వీణలు వాయించే వాళ్ళు గాయకుల యొక్కయో పిలన గ్రోహి ఊదు వారి యొక్కయో ఊరలు ఊదు వారి శబ్దము ఇక ఎన్నడను నీలో వినబడదు అందరూ హతసాక్షులైనాక ఎన్ని మ్యూజికల్ కీబోర్డ్స్ పెట్టుకొని డ్రమ్స్ పెట్టుకొని మంచి మంచి పెట్టుకొని పెద్ద పెద్ద స్టీకర్స్ పెట్టుకొని ఏం లాభం మరి ఏ శిల్పి అనను శిల్పి ఎవడును నీలో ఎంత మాత్రము కనబడడు తిరుగట్టు ధ్వని ఇక ఎన్నడను నీలో వినబడదు అంటే పనులు కూడా ఉండరు సపోర్ట్ సర్వీసెస్ కూడా ఉండవు మొత్తము నిర్మానుషం మనం చూసినాం పర్లోకంలో అరగంట సేపు నిశ్శబ్దం అని ఒక వాక్యాన్ని కొంతకాలం కిందటం కాబట్టి చర్చ సిస్టమ్ కంప్లీట్ సైలెంట్ అయిపోతుంది ఇంకా పాటలు ఉండవు డ్రమ్స్ కొట్టేవాళ్ళు ఉండరు అలరిగా పాటబాటు ఉండరు నలభై వర్షంలో మహాపభులను ఇతర మొత్తం ప్రపంచంలో ఇతర దేశాలన్నింటినీ మోసగించిన దేశం ఎట్లా దాని మంత మాయా తంత్రంలో చేత బట్టి చివరిగా నలభై ఒకటో సూచన ఏంటంటే ఈ పట్టణం ఈ మహాపౌర్ణుడు ఏం కనిపించి ముప్పై ఇరవై నాలుగవ శరణం మరియు ప్రవక్తల యొక్కయో పరిశుద్ధుల యొక్కయో భూమి మీద వధింపబడిన వారి అందరి యొక్కయో రక్తము ఆ పట్టణంలో కనబడే నో మీకు ఎంతమందికి భూమి మీద చిందిస్తే పరలోకం లెట్గా రక్తం భూమి మీద రక్తం చెందిస్తే పరలోకంలో ఎట్లాగా కనిపిస్తుంది మహాపట్నం అది ఆత్మీయమైంది కదా ఆత్మలు ఎట్లాగా అనిపిస్తుంది ఆత్మీయమైంది అంటే పర్లోకాలే కదా వాళ్ళు మూడు ప్ర మూడు పరలోకాల మనం చేసినాం వాక్యంలో మూడవ పరలోకంలో ప్రభుటం పావులు జ్ఞాపకం చేశారు కాబట్టి ఇప్పుడు మీకు అర్థం అవ్వాల ప్రవక్తల యొక్కయో పరిషత్ల యొక్కయో భూమి మీద వధింపబడిన వారందరి యొక్కయో అంటే గొప్ప జనం అందరు చచ్చిపోతారు వారందరి రక్తము అక్కడ కనిపిస్తుందంట మహాబబులో సంబంధించిన సూచనల చివరి సూచన ఇక్కడికి మనము ఈ వాక్యాన్ని ముగిస్తున్నాం వచ్చే వారము దీన్ని సమ్మరి చూసి క్లోజ్ చేస్తాం అటువంటి కృపణ ప్రభు మనకు అనుగ్రహించడం ఆదేశాం పరిశోధన భగవతాండ్రెడ్డి మీకే కృతిగత జరిపించుకుంటున్నాం నైనా ఎస్ఐయా మహాబబులో ఉన్న పరిస్థితి ఎంత భయంకరముందో మీరు చూపిస్తున్నారు ప్రభు ఇవి పర్ఫెక్ట్ క్యాండిడేట్ చర్చ సిస్టమ్ మీరు మాకు చూపించారు ఎందుకంటే ఇటువంటి క్రియలు ఎటువంటి సూచనలు ఇంకా ఏ గ్రూప్కి లేవు ఏ దేశాలకి లేవు ప్రపంచంలో కాబట్టి నేను ఇక్కడ అందరూ మరణించడం మనం చూస్తూ ఏం చూస్తున్నాం ప్రవేదినం అందరికీ తీర్పు వస్తుంది కాబట్టి దానికి తీర్పు దానికి పట్టిన నీకు రాకుండా ఉండాలంటే దాని నుంచి మీరు త్వరగా బయటికి రావాలా చర్చ్ అంటే బయటికి పిలబడ్డవారు కాబట్టి లక్ష మంది తప్ప ఎవరు కూడా అటువంటి పిలుపులు లేరు ప్రభుగా కాబట్టి ప్రతి ఒక్కరు ఆ గుప్పకి రావాలనేసి మేము కూడా ఆశతో ఈ యొక్క పరిచయం తీసుకెళ్తున్నాం ఒక్కగానం అందరూ లక్ష నలభై నాలుగు మందిలోకి రావాలి కానీ మేము ప్రయత్నిస్తాం ప్రభుగా కొంతమంది అయినా పర్లేదు కొంతమంది వచ్చినా పర్లేదు ప్రభుగా వారికి కనిపింపు కలిగించేలాగా ఆత్మీయ నడిపింపుకు దయచేయమని పాటిస్తాం మేము వాక్యాన్ని ప్రకటించినప్పుడు వారు ఒప్పుకొని స్వీకరించాలి అటువంటి నడిపింపు మద్ద గురించి మనం ప్రార్థిస్తున్నాం రాత్రి మణిచంద్రాన్ని గురించి అండి లేకుల్లే స్మించాలా ఈ వాక్యాలను తిరిగి ధ్యానించాలా ఇది మా శరాలకి మా ఆత్మకి పట్టాల ప్రభావం ఎందుకంటే ఇది పట్టుకోదు తెలుసు ప్రభావం కానీ ఇది మనుషులకు అసాధ్యమే మీకు సమస్తం సాధ్యం ఈ యొక్క ప్రతి వాక్యము మా హృదయంలో బహుగా భద్రపరచుకోవాలా ఎందుకంటే ఒకరోజు మాకు ఈ ఉండవ పుస్తకాలు మా హృదయంలో ఉన్నది ఎవరు దొంగిలించలేడు ప్రభు కాబట్టి మా హృదయాన్ని వీటిని భద్రపరచుకోవాలంటే మేము దాన్ని ధ్యానించాలి అటువంటి జీవితం మాకందరికి అనుగ్రహించమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆ మేన్ మన ప్రభు ఏసు కృపయు సమాధానం నడిపింపుడు మనందరికీ సదాకాలంతో అందరికీ ప్రిజుల ప్రేజ్ లో ప్రేజ్ లో అందరికి